తూచిమోహించకుందురా సురలైన నరులైన తాచి నీవు ముందర ప్రత్యక్షమైనను భాగీరధి పుట్టిన పాదపద్మములు యోగపు మరుని జన్మభూమి నీ తొడలు యోగపు నవబ్రహ్మలుండిన నీ నాభి సాగర కన్యక లక్ష్మిశతమైనపురము అందరి రక్షించేటి అభయహస్తము కంద అసురుల చంపే గదాహస్తము సందడి లోకముల ఆజ్ఞా చక్రహస్తము చింది ధృవు నుతియించ చేయు శంఖహస్తము సకల వేదములుండే చక్కని నీ మోము ఒకటై తులసిదేవి ఉండేటి శిరసు ప్రకటపు మహిమల పాయని రూపము వెకలి శ్రీవేంకటాద్రివిభుడ నీ భావము